వాళ్ళకి రావాలి వాళ్ళు eh uh esto -huh. చదవమంటారండి మా దగ్గర పుస్తకాలు सारथि तशम्च रक्रम आर्गमु नड़पुख गम्यस्था चर्चुन विज्ञानवं बुद्धि 1 మనసును నిర్రహిత అతనికి పునర్జన్మ లేదు ఇప్పటి వరకు చెప్తున్నాడు ందరి ఇళ్లలో ఆ శ్రీకృష్ణుడు రథసారథిగా అర్జునుడు రథంని అధివసించినటువంటి ఫోటో అది ప్రతి ఒక్కరింట్లో ఉండాలి విజయ సారథి అయిన ఆ ఫోటో గీతాబోధ చెప్పేటటువంటి ఫోటో ఈ ఈ ఫోటో ప్రతి ఒక్కరిళ్ళలో ఉండాలి అంటారు కారణం ఏంటంటే ఈ ఆత్మోపదేశాన్ని ఈ రథాన్ని ఉపమానంగా చేసుకుని చెప్పారు పరమాత్మయే సారథిగా వ్యవహరించేది అందువల్ల అర్జునుడికి విజయం వివరించడంలో పెద్ద విశేషం ఏమీ లేదు అట్లాగే మనం కూడా బుద్ధి నిశ్చల బుద్ధిని సారథిగా కనుక పెట్టుకున్నట్లయితే అది పరమాత్మ వైపు జనన రాహిత్యం వైపు మోక్షం వైపు ముక్తి వైపు మనల్ని నడిపిస్తుంది అదే చెంచల బుద్ధి గనక ఉన్నట్లయితే ఇంద్రియములను ఇంద్రియార్థములైనటువంటి శబ్ద స్పర్శ రూప్రంథాల పరిగెత్తిస్తుంది సత్వం జ్ఞాన సంగేణా సత్వగుణ విశేష అని భగవద్గీతలో మనకి చెప్తే నిర్మలమైనటువంటి బుద్ధి కలుగుతుంది ఇతరులతో పోల్చి చూసి ్ఞాన విశేషం కలుగుతుంది ఎల్లప్పుడూ సుఖముగా ఉండేటటువంటి స్థితి ప్రయత్న రహిత స్థితిగా తత్వగుణంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ సుఖంగానే ఉండేటటువంటి స్థితి కలుగుతుంది అయితే అదో రాగాత్మకం విధి కృష్ణాసంగ సమత్వం అన్ని భద్రాధి గౌంధే కర్మసంగేణం కర్మ బంధం యొక్క తగులుకోవడం అనేది за этим ారంభమయ్యి నీకు చెంచల లక్షణం కలుగుతుందో మనోవ్యాకులత కలుగుతు అప్పుడప్పుడల్లా నువ్వు ఈశ్వర నామస్మరణ చేయాలి గర్వ నామస్మరణ చేయాలి పరమాత్మను స్మరించాలి సద్గురుమూర్తిని స్మరించాలి జపం చేయాలి అప్పుడప్పుడల్లా నువ్వు మానసిక జపం రోజు సంవత్సరాలు చేయాలి మానసిక మనస్సు రజోగుణ ధర్మ అనేది లోనైనప్పుడల్లా నువ్వు దానిని విరమింపజేయడానికి మనస్సుకి విరమించడానికి ఒకే ఒక సాధనం జబతో నాస్తి పాతక అంటే అర్థం ఏమిటంటే ఈ రజోగుణ ధర్మాన్ని అనుసరించి జీవించటమే పాతకము అంటే అంటే నొచ్చుకునేటట్లుగా చేసేటటువంటి లక్షణం మనలో బలపడుతుంది ఇతరులను బాధింపజేసేటటువంటి లక్షణం మనం తమోగుణ ధర్మంలోకి వెళ్ళి దాని కూడా బాధపడ్డా రజోగుణ ధర్మం రజోగుణ ధర్మంలోనే పూర్తి అవద్దు అది అది ఒక మెట్టు జారిపోదు ఆ కాలక్రమంలో ఎంతసేపడ్డది ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాల లోపలే అది యాక్షన్ రియాక్షన్ లో గురయ్యి చర్య ప్రతి చర్యలకు లోనై వెంటనే తమోగుణ ధర్మంలోకి మారిపో ఆలస్యము లేకపోతే నిద్రో లేకపోతే భయము ఈ నాలుగేట్లో ఏదో ఒక లక్షణం కలుగు ఈ నాలుగు లక్షణాలలో ఏ లక్షణం కలిగినా వెంటనే మనం గుర్తించాలి ఓహో తమోగుణంలో జారిపోయాను అప్పుడు వ్యాపలది ఇంకా ఘనిష్టం ఇవ్వడు బలపడిపోతుంది ఎంతగా బలపడిపోతుంది అంటే ఇక లేచి కూర్చుని దాన్ని సాధన చేయాలన్నమాట నిద్రలో చాలా మంది లేచి కూర్చుంటూ ఉంటారు అనేక రకాలైనటువంటి మనోవ్యాకులతలో వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అనమాట స్వప్నవశాత్తు గాని లేదా మెలకువలో జీవించినటువంటి జీవన ధర్మంలో ఏర్పడనటువంటి వ్యతిరేక శక్తుల ప్రభావం వల్ల కాని వ్యతిరేక ఆలోచనల ప్రభావం వల్ల కానీ తానొకటి తలచిన దైవం ఒకటి తలతనున్నట్లుగా జరుగుతున్నటువంటి వాస్తవిక ధర్మ అనుభవించేట కాని ఏమవుతుంది అంటే ఈ రకమైనటువంటి మనోవ్యాకులత పెరుగుతుంది ధర్మవశాత్తు రజోగుణ ధర్మం ప్రేరణకు పోయి ఆ రజోగుణ ధర్మం చేతని పీడించబడుతూ ఉంటుంది కానీ పీడించబడతాడు కోపము క్రోధము అనేటటువంటి దానికి వశమ కామము బలవత్తరమై ఉంటుంది క్రోధస్య లోపస్య వరుసగా ఆ ఒక్కొక్క గుణం కలగడం మొదలు పెడుతుంది ఆ షడ్ ఆ హరిషడ్ కూడా ఒకదాని తర్వాత పనిచేస్తూ మనసును మొత్తాన్ని ఆక్రమించేస్తే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటుంది సంగం త్యక్ కరోతియా అసలు మనం చేయవలసిన పద్ధతి ఏంటట సంగత్వ దోషాన్ని విడిచి కర్మను ఆచరి బంధాన్ని విడగొట్టుకోవాలి అంటే నిశ్చల బుద్ధి అనేది మాత్రు ఆ పరమాత్మనే గనక నువ్వు భక్తితో ఆశ్రయించినట్లయితే విశ్వాసంతో ఆశ్రయించినట్లయితే ఆత్మ బలంతో కనుక నువ్వు ఆశ్రయించినట్లయితే ధైర్యంతో ఆశ్రయించినట్లయితే స్థైర్యంతో ఆశ్రయించినట్టయితే వివేకంతో ఆశ్రయించినట్లయితే విజ్ఞానంతో ఆశ్రయించినట్లయితే నీకు ఆ మాయ నుంచి ముక్తుడవయ్యేటటువంటి అవకాశం లభిస్తుంది జనన మరణ రాహిత్యం లభి సమహాత్మాదుర్లభ ఉన్నదంతా వాసుదేవ వ్యూహమే ఉన్నదంతా వాసుదేవ స్వరూపమే అనేటటువంటి బుద్ధి ఎప్పటికో గాని కలగటం లేదు నిశ్చలమైనటువంటి బుద్ధిలో మాత్రమే అటువంటి లక్షణం కలుగుతుంది నీ ఉన్నావు నేనున్నాను ఉన్నారు అనేక అంతా ఉంది జగత్తంతా అనేకంగా ంతా నేను భోగ్యంగా అనుభవించవచ్చు అనేటటువంటి భోగి భోగ్య లక్షణం మనలో బలంగా ఉన్నంతసేపు ఆ జగత్ భావన జీవభావన బలంగా ఉంటుంది గుణధర్మం బలంగా ఉంటుంది చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే ఏమీ చేయకుండా ఉంటే ఇవన్నీ సాధ్యం అవుతాయండి ఏమైనా చేస్తూ ఉంటే ఇవేమి సాధ్యం చేస్తూ ఇలా ఉండటం కుదరదు విరమించేసి పని చేయకుండా ఓమాల ముఖం వచ్చినా జపం చేసుకుంటూ జబ్బం చేసుకుంటూ ముచ్చు అంటే మాత్రమే సాధ్యం అని అనుకుంటారు అన్నమాట అది ఎట్లా సాధ్యమో అసాధ్యమో కింద వ్యవహరిస్తున్నా చదులములైన ఇంద్రియముల నుండి సూక్ష్మాతి సూక్ష్మైన పరమాత్మను తెలుసుకొను విధానము చెప్పబడుచున్నది కన్నా సూక్ష్మమైనవి నేత్రము అనగానే మనకు కల్పించునది స్థూలమైన గోళకము నేత్రేంద్రియము నేత్రగోళములకు అంతరంగముగా సూక్ష్మంగా ఉన్నది అటులనే వాణికి కారణముల కన్నా మనస్సు సూక్ష్మం मन कना बु बुद्धि महत्व महत्व अव्यक्त सूक्ष्म अव्यक्तम परमात्म सूक्ष्म परमात्मक सूक्ष्म मरी और ఈ రకంగా పరిధి నుంచి బుద్ధిని సూక్ష్మ దిశగా నడపాలి ఈ రకమైనటువంటి విచారణ చేయాలి ఈ రకమైన గుర్తింపు రావాలి ఈ రకమైనటువంటి భావన రావాలి ఈ రకమైనటువంటి వివేకం రావాలి ఈ రకమైనటువంటి విజ్ఞానం రావాలి ఇది రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరు విచారణ ద్వారా పొందవలసినటువంటి సత్యము దీనికి వేరే మార్గం లేదు ఏమిటాది అంటే నవరంతకాయమన్నా నిన్ను నటేట ముంచున్నోరన్నా నాయన ఈ తోలు తిట్టి శరీరానికి తొమ్మిది చిల్లు ఉన్నాయి ఈ కొండకి తొమ్మిది చిల్లు ఉన్నాయి ఈ తొమ్మిది చిల్లు కొండ ఈ చిల్లులే పని చేస్తున్నాయి అని అనుకోవడం తప్పు కదా అనేటటువంటి విచారణ చేయమంటున్నాడు కళ్ళు ఉన్నాయి కళ్ళు రెండు రంధ్రాలు గోడకు రెండు రంధ్రాలు కొడితే ఎంత ఉపయోగమో దీనికి కూడా రెండు రంధ్రాలు ఉన్నాయి ఈ రంధ్రాల వల్ల అంతే ప్రయోజనం నిజానికి గుడ్డివాళ్ళకి కళ్ళు లేవా అంటే కళ్ళు ఇంద్రియాలు ఉన్నాయి కానీ ఆ గోడకమలకు గణక చేసేటటువంటి ఇంద్రియాలు పనిచేయడం ఆ కంటి ఆప్టిక్ నరు మెడడు ఏదైనా కనెక్షన్ ఇచ్చే ఉందో అక్కడ ఫెయిల్ అయిపోయింది అందువల్ల ఏమైపోయింది కళ్ళు ఉండి పనిచేయడం లేదు కళ్ళు లేవా కళ్ళు ఉన్నాయి కంటి యొక్క వ్యవస్థ సరిగాలి కాబట్టి ఇది ఒకదానికంటే మరి ఒకటి సూక్ష్మం దానికంటే అవతలది సూక్ష్మ దానికంటే అవతలది సూక్ష్మ కాబట్టి రకంగా ఒక్కొక్క విధానాన్ని ఒక్కొక్కటి వెనక్కి మరలటం ఎట్లాగా అనేది చెప్తున్నాను ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము దృశ్య స్థానం దగ్గర ఉన్నాం నిజానికి మాట్లాడితే దృశ్య స్థానం దగ్గర కూడా లేవు దృశ్య స్థానం చేత ప్రతిఫలించిన సుఖ దుఃఖ విశేషం ఉన్నాం ఫలితం అనమాట ఆ ఫలిత స్థానం దగ్గర మన విచారణ కొనసాగు ఇది విచారణ స్థానం తర్వాత దాని వల్ల సుఖమో దుఃఖమో కలిపి ఇది బాగుంది ఇది బాగులేదు అనే ప్రియాప్రియములు కలిపి కాబట్టి ఈ ప్రియా ప్రియములనే ఫలితముల వలన నువ్వేమో జైంట్లో ఉండాలి అసలు యాక్చువల్ గా ఆత్మస్థానంలో ఉండాలి నేననే స్వస్వరూప జ్ఞానంలో ఉండాలి కానీ ఈ నేను ఒక్కొక్క మెట్టు కిందకు దిగుతూ వచ్చేసి ఎక్కడి నుంచి దిగుతూ ఈ ఆత్మ పురుషుడు పురుష స్థానం దగ్గర నుంచి ఒక్కొక్క మెట్టు కిందకి దిగుతూ వచ్చేసి ఎంతసేపట్లో వచ్చింది రెప్పపాటులో వచ్చేసి కాను లో అది ఫలిత స్థానానికి దిగి వచ్చేసి ఈ ప్రతిబింబములు ఒకదాని ప్రతిబింబము మరొక మీద పడుతూ వచ్చేసి అనేక అర్థాలు ఒక అర్థంలో ప్రతిఫలించినటువంటి ప్రతిబింబం మరొక అర్థంలో ప్రతిఫలించి మరొక అర్థంలో ప్రతిఫలించింది మరొక అర్థంలో ఈ రకంగా ఒకదాని నుంచి మరొకదానికి ప్రతిబింబ సమాహారం అంతా ఏర్పడింది అది ఎట్లా ఏర్పడింది క్రమంగా చెప్తున్నాడు కింద నుంచి పైకి చెప్తున్నాడు ముందు ఆ దృశ్యం ఆ దృశ్యాన్ని చూడటానికి కావలసినటువంటి ఏ పేరైనా పెట్టుకో శబ్దస్పరిశరుపదశ గ్రంథాలను గ్రహించడానికి కావలసినటువంటి నేత్రేంద్రియము శ్రోత్రేంద్రియము లేదా చక్షురింద్రియము శ్రోత్రేంద్రియముణ జీవ అనే జ్ఞానేంద్రియములు ఇవి కాక వాక్ పాణిపాద వాయుపస్థలనే కర్మేంద్రియములు అది కాక ప్రాణపాన సమాన యానోదానములనే ప్రాణేంద్రియములు అది కాక శబ్దర్శ రూపరసగంధాదులనే విషయేంద్రియములు ఇవి కాక ఇంకేమైనా మనోబుద్ధి చిత్తాహంకారములనే అంత అనియ కాబట్టి కొన్ని ఏమో బయట గోళకములుగా ఉన్నవి ఈ గోళకములు వెనక ఒక వ్యవస్థ ఉంది ఆ నరువ సెంటర్లన్నీ పని చేస్తేనే ఆ ఇంద్రియాలు పనిచేస్తాయి ఆ నరువు సెంటర్లు పని చేయలేదు అప్పుడేమైపోయింది ఇంద్రియాలు ఉన్నాయి కానీ పనిచేయను కాబట్టి గోళకములు వేరే ఇంద్రియములు వేరే ఇంద్రియము ఆ నరాల వ్యవస్థ ఏదైతే ఉందో పనిచేసేటటువంటి నర్వ్ సెంటర్ మెదడులో పనిచేసేటటువంటి నర్వ్ సెంటర్ న్యూరాన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇంద్రియం లేని పేరు కాబట్టి ఏమండి బ్రెయిన్ లో క్లాట్ వచ్చిందండి ఆ క్లాట్ ఏ భాగానికి ఆగిపోతే ఆ పక్క ఇంద్రియాలు పనిచేయడం అనేది ఫరాలసిస్ అంటే అర్థం ఏంటి అంటే అర్థం ఇదే వేరే ఇంకేం లేదు ఉంటాయి కానీ వాటికి పండుతూ ఉండదు గోళకములన్నీ ఉన్నాయి అని పని చెయ్యవు అసేనండి ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మమైనటువంటిది ఈ విధానాన్ని మనకిప్పుడు చక్కగా బోధిస్తున్నాను ఈ నేత్ర గోళకమునకు అంతరంగముగా నేత్రేంద్రియమున్నది అది సూక్ష్మముగా అసలునే ఆ వ్యవస్థ కంటే ఇంద్రియముల కారణమైనటువంటి శబ్దాది తన్మాత్రలు సూక్ష్మముగా ఉన్నాయి అంటే అర్థం ఏమిటా ఈ నరు సెంటర్ని పనిచేయించడానికి కావలసినటువంటి శబ్ద స్పద రూపరసగంధాత్మకమైనటువంటి జ్ఞానం ఇది చాలా ముఖ్యం మాట్లాడలేని వాళ్ళకి నాలిక లేదనే నాలిక ఉంది మాట్లాడగలిగే శక్తి లేదు మాట్లాడగలిగే శక్తి ఎందుకు లేదు అంటే మాట్లాడించేటటువంటి నర్వస్ సెంటర్ ఉత్ప్రేరకంగా పనిచేయడం లేదు ప్రేరణకు గురవ్వడం లేదు దాంట్లో వ్యక్తం కావలసినటువంటి వ్యక్తం కావడం లేదు వెనక్కి తీసుకోబడింది అనమాట అది ఎక్కడికి తీసుకోబడింది అంటే అవ్యక్తంలోకి తీసుకోబడింది కాబట్టి మనకున్నటువంటి జ్ఞానక జ్ఞానేంద్రియము అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఆ వెనకనున్నటువంటి ఇంద్రియాన్ని శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైన జ్ఞానం పనిచేయిస్తుంది స్వయంగా పనిచేయడం లేదు మెదడులో న్యూరాన్ సెంటర్ చేయించడానికి కావలసిన జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం పనిచేయకపోతే అవి ఉన్న ప్రయోజన శూన్యమే కాబట్టి జ్ఞానము ఆయా వ్యవస్థ ఉండాలి వ్యవస్థ పనితీరుని వ్యక్తం చేయడానికి కావలసిన వాడకాలు ఉండాలి ఇంకే ఉండాలి శబ్దాలి తన్మాత్రన్నా మనసు సూక్ష్మమైనటువంటిది అయ్యా ఈ శబ్ద స్పరిశరోపరసంధాలకు సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉంది కానీ దాన్ని పనిచేయించేటటువంటి మనస్సు అనేటటువంటి ఇంద్రియం సూక్ష్మమైన ఇంద్రియం పనిచేయడం లేదు అన్నాం అనుకోండి అప్పుడేమైంది మానసిక వికలాంగులను చూసామనుకోండి వాళ్ళకి అన్ని ఉన్నాయి ఏం లేవు అన్ని గోళకాలు ఉన్నాయి అన్ని ఇంద్రియాలు ఉన్నాయి అన్ని వ్యవస్థలు ఉన్నాయి అన్ని శబ్దస్పరిసరోపరసగంధాత్మకమైన జ్ఞానము ఉన్నది మన్వయకర్త అయినటువంటి మనస్సు పనిచేయడం ఈ నాలుగు వ్యవస్థలని పనిచేయించేటటువంటి సమన్వయకర్త అనుసంధానకర్త అయినటువంటి మనస్సు అంటే వ్యానవాయువు యొక్క ప్రభావం తగ్గలేదనమాట ఆ ఒకటి లోపించేసి ఎప్పుడైతే మనోవ్యాపారం స్తంభించి పోయిందో అప్పుడు ఏమైంది అది అవ్యక్షణలోకి వెళ్తుంది ఎండకు దిగిరాదనమాట అప్పుడు ఇంద్రియ వికాసం కలగడం లేదు అప్పుడు ఇంద్రియ గోళకాల వికాసం కలగడం లేదు బుద్ధి వికాసం కలగడం లేదు ఏ రకమైనటువంటి వ్యాపారము వారు చేయగలిగేటటువంటి సమర్థత లేకుండా కాబట్టి శబ్ద స్పరిశ రూపరస గ్రంథాలకు సంబంధించిన నాలెడ్జ్ జ్ఞానం ఉండటం అవసరమే కానీ ఈ నాలుగింటిని జ్ఞానాన్ని ఆ వ్యవస్థని ఆ ఉన్నటువంటి ఇంద్రియాలని ఆ ఉన్నటువంటి గోళకాలని ఒకదానిని ఒకదానితో అనుసంధానపరిచేటటువంటి మనస్సు అత్యంత సూక్ష్మమైనటువంటిది వీటన్నిటికంటే కాని ఈ మనస్సు అనేటటువంటి సూక్ష్మము కన్నా బుద్ధి సూక్ష్మమైనటువంటిది ఇదేమిటంటి అంటే నిశ్చయాత్మకో బుద్ధి వివేచనాత్మకో మననా అని స్వద్దాం అంటే అర్థం ఏమిటి అటు చెల్దామా ఇటు వెళ్దామా నువ్వు అటు వెళ్ళొచ్చు ఇటు వెళ్ళచ్చు మనం ఏదైనా ఒక ఆలోచన పుట్టగానే ఆలోచన నెరవేర్చుకోవడానికి కావలసినటువంటి అవకాశములు ఎన్ని ఉన్నాయి అనేటటువంటిది నీ మనస్సు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి తరంగముల వలె నీ ముందు ఉంచుతూ ఉంటుంది మనం కూడా ఏ చేయాలి అంటే ఎన్ని రకాలుగా ఆ పని నెరవేర్చుకోవచ్చు ఏబిసిడి ఆప్షన్లన్నీ లెక్కేస్తూ కానీ వివేచనాత్మక మనహ అయితే వివేచన చేసాం చేస్తే ఏమైంది ఏదో ఒక నిశ్చయం చేయాలిగా పని చేయాలి అంటే ఒకటి తినాలి ఏం తినాలి విరకాయ జనసు వంకాయ జనసుకు అకరకాయ జనసు ఉల్లిపాయ జనసు టాటమాటా తన చాలా కానీ నిశ్చయాత్మకో బుద్ధి బుద్ధి పని చేస్తే తప్ప నిజానికి మానసిక వికలాంగులు వాళ్ళలో ఈ బుద్ధిలోపం కూడా వచ్చేస్తుంది ఒక మనస్సు లోపమే కాకుండా బుద్ధిలోపం కూడా కలగడం వల్ల అటు వివేచన సరిగ్గా లేదు ఈ నిర్ణయము సరిగ్గా లేవు నేనేమంటారంటే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ అని అంటే బాగా వృద్ధాప్యం వచ్చేస్తే ఈ న్యూరలైటిక్ ప్రాబ్లమ్స్ వల్ల నరాలు దెబ్బతినేవి దాని వల్ల ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ డ్యామేజ్ ార్కిన్సన్ డిసీజ్ అని కూడా అంటారు వీటిలో ఏమవుతుంది అల్జిమర్స్ డిసీజ్ అంటారు బుద్ధికి వచ్చేటటువంటి సమస్యలు అంట వీటిలో ఏమవుతుంది అంటే ఆ బుద్ధి కేంద్రం డామేజ్ అయిపోతుంది ఎప్పుడైతే అది అది దెబ్బతిండో అప్పుడు ఏ పనిని సక్రమంగా చేయడానికి కావాల్సినటువంటి నిశ్చయాత్మక జ్ఞానం అంటే జ్ఞాన వ్యవస్థలోనే ఇప్పుడు మూడు నాలుగు అంశాలు ఎంత స్పర్శ రూపరసగంధాత్మకమైనటువంటి మనస్సు అనే మూట ఒకటి బుద్ధి అనే మూట ఒకటి ఇవన్నీ జ్ఞాన పరిధిలోనే ఉన్నాయి ఇవన్నీ సూక్ష్మంగానే ఉన్నాయి ఇవన్నీ సక్రమంగా పని చేస్తేనే నువ్వు నిర్ణయం చేయలేదు పొయ్యి మీద బాలు పెట్టావు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటావు ఈ బాలు భంగిపోతాయి అక్కడే ఉన్నావు కానీ ఆబ్సెంట్ మైండ్ అంటే అక్కడ లేదు బుద్ధి ఎక్కడో ఆలోచిస్తుంది ఏదో వ్యాకులతకు ఏడో అంశాన్ని గురించి విచారణ చేస్తుంది తద్వారా ఏమైంది వాస్తవికమైనటువంటి స్థితిలో కలిగేది అట్లాగే చాలా మంది కొత్త పెడతారు కూరగాయలు తరగటం ఆవిడ మాట్లాడుతూ ఉంటుంది అత్తగారు కోడలు మాట్లాడుతూ కూరగాయలు తరగాలివిడకేమో మాట్లాడితే చేయి తిగిపోతుందేమో అని భయం ఎందుకని దృష్టి అక్కడ పెట్టకపోతే వంకాయలు మళ్ళీ వేడుతుంది ఇంద్రియాలను అప్రయత్నంగా సామాన్య స్థితిలో ఆటోమేటిక్ గా పనిచేయాలి మెషిన్ లాగా పనిచేయాలి ఈ శరీరం అనే యంత్రం ఒక చిన్న యంత్ర వ్యవస్థ లాంటిది పనిచేయిస్తున్నటువంటి ఎంత సమర్థవంతమైనటువంటి వ్యవస్థ మన చేతిలో ఉన్నప్పటికీ దీనిని బహిరంగం వైపుకే వాడుకోగలుగుతున్నామంటే ఎంత అసమర్థనమో ఆలోచించి చూడండి ఈ రకమైన వ్యవస్థ ఏది కూడా సమీభానికి మనిషి వరకు ఉన్నటువంటి జాలం అంటుంది లేదు వాటికి బుద్ధి వికాసం లేదు వాటికి శబ్ద స్పర్శ రూపర సగంధాత్మకమైన జ్ఞాన వికాసం వికాసం వరకు మాత్రమే ఉంది అందువల్ల ఏమైనాయి అవి గోళకాలనేటటువంటి పరిమితికి మాత్రమే లోబడి జీవించగలుగుతున్నాయి ఒక్క మానవుడు మాత్రమే ఈ ఆంతరిక వికాసాన్ని కలిగినడు మానవుడు ఈ ఇంద్రియాలని ఆ జంతువుల వలనే ఆహార నిద్రాభయ మైదనముల కొరకే వినియోగించడం ఏమైందప్పుడు అటుకి మనకి పెద్ద తేడా ఉంది పొద్దున్న లేచాం కూరగాయలు పళ్ళు రెడీ చేసుకున్నాము పంట పండుకున్నాం తినేసాం పోసాం హాయిగా తృప్తిగా పడుకున్నాం మళ్ళా విశ్రాంతి తీసుకున్నాం మళ్ళా లేచాం మళ్ళీ ఏదన్నా తిన్నాం తాగాం మళ్ళా మళ్ళా లేచాం మళ్ళా తిన్నాం తాగాం మళ్ళా పడుకున్నాం ఇదే కాబట్టి ఇదే రకంగా కనుక మనం జంతువులు చిత్తంలో సగభాగమేమో నిద్రకపోయింది మిగిలిన సగభాగమేమో చిత్త శుద్ధి లేకపోయింది కాబట్టి ఈ బుద్ధి బుద్ధికి పైన ఉన్నటువంటి చిత్తము చిత్తము పైన అహంకారము ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి నిర్మాణం చేయబడినటువంటి సూక్ష్మ వ్యవస్థ ఇది ఒక్కొక్క దానిని మనం అధ్యయనం చేస్తూ దానిని చక్కగా విచారిస్తూ చిత్తంలోనున్నటువంటి వాసనా బలం అహంలో ఉన్నటువంటి ృత్వాభిమానము వకృత్వాభిమానము కలిసి పనిచేసి బుద్ధిని బుద్ధి కర్మానుసారి అయ్యేటట్లుగా చేస్తుంది ఈ సూక్ష్మమైనటువంటి బుద్ధిని నడిపేటటువంటిది అంతకంటే సూక్ష్మమైనటువంటి కర్మ బలం కర్మఫలం అది త్రిగుణాత్మకమైనటువంటిది కాబట్టి చక్కగా మూడు గుణాలని విచారణ చేయి వాసనాత్రయాన్ని విచారణ చే శరీర త్రయాన్ని విచారణ చేయి దేహత్రయాన్ని విచారణ చెయ్యి అవస్థాత్రయాన్ని విచారణ చేయి గుణత్రయాన్ని విచారణ చేయి చక్కగా ఈ మూడు మూడుగా ఉన్నటువంటి కాలత్రయాన్ని విచారణ చేయి ఈ రకంగా త్రివృత్కరణము అంటారు ఈ త్రివృత్కరణము అనేటువంటిది బ్రహ్మ విజయ అనే విస్తారంగా చర్చించడం కాబట్టి ఈ త్రివృత్కరణము చాలా ముఖ్యమైన ఎన్ని వీలైనన్ని త్రిపులని మనం బాగా లోనే ఉంది సమస్త సృష్టి కూడా త్రిపుడిలోనే ఉంది శక్తి త్రయము శక్తి క్రియా శక్తి జ్ఞానం అట్లాగే త్రిమూర్తులు బ్రహ్మవిష్ణు రుద్రులు ఇలా ఆది దైవతంలో కూడా త్రిమూర్తులు అలాగే తాపత్రయం ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికం ఈ అనేక రకములైనటువంటి రుణత్రయం దైవ రుణం ఒక్కొక్కటి ఒక్కొక్కటి చక్కగా విచారణ చేస్తూ ఈ బుద్ధి బలాన్ని పెంచుకునేటటువంటి సమర్థతని మానవుడు పొందాలి విచారణ బలం చేత మాత్రమే మానవుడు బుద్ధి బలాన్ని పొందుతున్నాడు మిగిలినవన్నీ సహకార అంటే ఏమిటి ఏమిటి ఏప్పుడు పొద్దున్న ఈ విచారణ అంటే చేస్తూ ఆహారాన్ని వదిలేసి లేకుంటున్నారు తప్పనైనా సింహాన్ని లోబర్చుకోవాలి మనలో ఉన్నటువంటి క్రూర మృగాన్ని లోపచుకోవాలి మనలో ఉన్నటువంటి సాధు మృగాన్ని భయపడితేనేమో సాధు చేతు భయ పెడితేనేమో క్రూర చేతు పెళిద్దరు ఉన్నారు మనలో అన్ని జంతువుల లక్షణాలని సమర్థవంతంగా కలిగిన వాడు మానవుడు కాబట్టి అన్ని జంతువుల రాజు అనే వ్యవహరించగలుగుతున్నాడు కాబట్టి ఆయా జ్ఞానములన్నీ నీకున్నాయి ఆయా సమర్థతలన్నీ నీకున్నాయి ఆయా బలహీనతలు కూడా కాబట్టి నువ్వు వాటిని చక్కగా వినియోగించుకోగలిగేటటువంటి బుద్ధి బలాన్ని సముపార్జించాలి ఇది ఒకటానికంటే ఒకటి సూక్ష్మమైనటువంటిది ఆ సూక్ష్మమైనటువంటి దానిని సూక్ష్మంగా పట్టుకోవాలి స్థూలంగా పట్టుకుందామంటే జరిగే పని దీనికి ఉదాహరణ ఎట్లా అంటే బి అని ఉంది సరాసరి ఒడ్లు తెచ్చి వండుకుంటామా ఒడ్లు తెచ్చి వండుకోవడానికి పనికిరం పొలంలో ఒడ్లంతూన పారపెట్టి బాగు చేసాం ఎంత బాగు చేసినా వడ్లలో ఇంకా బాగు మట్టి బెడలు రాళ్లు అని ఉండాలి మళ్ళా వచ్చి తీసుకొచ్చి జల్లించాం జల్లించిన తర్వాత వాటిని ఆరపోచాం ఆరబోసిన తర్వాత వాటిని మిల్లుకు పట్టించాం మిల్లుకు పట్టించిన తర్వాత కూడా వాటిలో ఇంకా మిగిలిపోయినాయి మళ్ళా జల్లెడబట్టినాం మళ్ళా జల్లెడబట్టినాక మళ్ళా మిల్లు పెట్టాం మళ్ళా జల్లెడబెట్టినాం ఇట్లా మిల్లు పట్ట జల్లెడట్ట ఈ రకంగా వాటిని బాగు చేయగా బాగు చేయగా బియ్యం వచ్చినాయి బియ్యం వచ్చినాక ఇంట్లో సరాసరి బియ్యాన్ని అడిగిన తర్వాత వాటిలో ఉన్నటువంటి మాలిన్యం పోయి ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని గాలించం ఇసక లాంటి పదార్థం ఏమైనా ఉందేమో అని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి గాలించాలి బియ్యం గాలించాలి గాలించకుండా వంటేస్తే అన్న ఈ రకంగా తినే అన్నానికే ఇంత జాగ్రత్త తీసుకుంటున్నానే మరి అట్లాంటిది గురించి విజ్ఞానం గురించి ఆత్మ గురించి బ్రహ్మము గురించి పరమాత్మ గురించి గురించి మోక్షము గురించి మోహము నుంచి బయటపడుతా ఈ బుద్ధికి కలిగినటువంటి ప్రత్యేకమైన బలహీనత ఏమిటంటే ఎంత నిర్ణయం చేయగలిగేటటువంటి శక్తి దీంట్లో ఉందో అంతగా మోహానికి లొంగేటటువంటి లక్షణముంది దానికి బలము అనే బలహీనత కూడా అదే ఒక్కరెవరైనా సరే చేత ఈ బుద్ధిని గనక దాటగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దాటి తర్వాత బుద్ధి కన్నా సూక్ష్మైనటువంటిది మహత్తత్వము రెండవ సర్వవ్యాపక స్థితి వచ్చేస్తుంది బుద్ధి చిత్తము అహంకారము వరసగా ఒకసారి దాటేస్తాడు అన్ని దాటేసి జ్ఞాత అనేటటువంటి స్థితిలో ఉంటాడు జ్ఞాత నుంచి కోటస్థుడైపోతాడు ఆ కోటస్థ పదమే మహత్తత్వము ఆ మహత్తత్వమున కంటే అవ్యక్తము సూక్ష్మమైనటువంటిది అంటే అవ్యక్తమున పరమాత్మ పురుషుడు ఈయన పురుషుడంటే మిగిలినవారంతా ప్రకృతి ఏ పురుషుడైతే సర్వ విశ్వానికి సర్వ సృష్టికి సాక్షిభూతుడై ఉన్నాడు సర్వసాక్షి అయి ఉన్నాడు సర్వ వ్యాపకుడై ఉన్నాడు వాడొక్కడే పురుషుడు మిగిలినదంతా పరమాత్మ మిగిలినదంతా ప్రకృతి ఈ రకంగా రెండుగా విభజించాలి అంటే పురుషుడు త్రిపుటివయం ప్రకృతి ద్వయం పురుషత్రయం ప్రకృతి త్రయం త్రిపుటిగాను విడగొట్టవచ్చు త్రిపుటిగాను విడగట్ట జీవభావము శరీర భావము శరీరమే నేననే స్థితినిప్పుడేమో మూడు మూడుగా రాహిత్యం ఈ త్రిపుటిని దాడితే దాటితేనే ఉంది జీవన్ముక్తి త్రిపుటిని దాటి దురియస్థితిలో ఉండి మహత్తత్వ స్థితిలో ఉన్నటువంటి వారందరూ కూడా జీవన్ముక్తి మహత్తత్వ స్థితి నుంచి ఎవరైతే పరమాత్మ స్థితికి పరబ్రహ్మ నిర్ణయానికి ద్విపుటిని దాటినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా దేశ్రులు వాళ్ళందరూ కూడా జన్మరాహిత్యాన్ని కాబట్టి మానవ జన్మ ఈ జీవన్ ఈ జన్మరాహిత్యాన్ని సాధించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటిది కాబట్టి ఈ సూక్ష్మతరము సూక్ష్మతమము అయినటువంటి ఈ మార్గంలో విచారణ చేత వివేకంచేత బుద్ధి బలంచేత జ్ఞాన బలం చేత విజ్ఞాన విశేషంచేత వివేకంచేత మానవుడు ప్రయాణించాలి అందుకనే ఉన్నారు ఏమంటే ఏం చేస్తే నాకు ఇది ఏదైనా చేయడం చేత రాదు కొన్ని ఏం చెయ్యకపోతే వస్తుంది ఏమీ చెయ్యకపోయినా రాదు నా కర్మణ నా ప్రజయా నా వెనక ఎంత మంది ఉంటే ఈరోజు సాధ్యం సాధ్యం కాదు నాకెంత ధనం ఉంటే సాధ్యం సాధ్యం కాదు నేర్ ధనేనైక త్యాగేనైక అమృతత్వం మానవ త్యాగం చేత మాత్రమే సమస్తమును పరిత్యజించిన వాడెవడైతే ఉన్నాడో ఆ పరిత్యాగ లక్షణం చేత వాడు ఆత్మస్వరూప ఈ రకమైనటువంటి పరిత్యాగం చాలా ముఖ్యం పరిత్యాగము అంటే నేను త్యాగం చేశాననే అహంభావమును కూడా పోగొట్టుకోవాలి స్మృతి బలాన్ని కూడా పోగొట్టుకోవాలి వాసనా బలాన్ని కూడా పోగొట్టుకోవాలి వాసన రాహిత్యము ఎవరికైతే వాసన వారు మాత్రమే మహతత్వాన్ని తెలుసుకోగలుగుతారు ఈ రకంగా ఒకదానికంటే మరొకటి సూక్ష్మతరము సూక్ష్మతమము విధి విధాన నిర్ణయాన్ని సృష్టి క్రమ నిర్ణయాన్ని మనకి ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు యమధర్మరాజు గారు నచికేతు ఆధారంగా పెట్టుకుని చదువు ండి మహత్త మహత్తండి అహంకారము అహంకారతత్వము నుండి ఆకాశము ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథివీ పృథివీ నుండి ఔషధులు ఓషధుల వలన అన్నము వలన ప్రపంచము సృష్టించబడను అవ్య యుర అగ్నయో ఆపయోర్ పృథ్వీ పృథ్వీ యోర్ ఓషధి ఓషధియోర్ అన్నం అన్నం యోర్జీవ ఈ రకంగా క్రమ సృష్టి ఏర్పడింది ఇది మీ అందరికి బాగా అందుబాటులో ఉన్నటువంటి తెలిసినటువంటి విశేషమే సాంఖ్య విచారణ క్రమంలో మొట్టమొదటి పాఠం క్రమ సృష్టి విధానాన్ని బోధించటమే మొట్టమొదటి పాఠము మొట్టమొదటి ఏమున్నదయ్యా ఆకాశం అది అని మానవుడు అంటున్నాడు ఎందుకని ఆయనకు తెలిసినంత మేరలో వ్యాపకమై ఉన్నది ఆకాశం అని కానీ తత్వత అనే విచారణని చేపట్టినప్పుడు మాత్రమే తత్ థత్వమసి విచారణ ద్వారా చేపట్టిన వాళ్లకు మాత్రమే ఈ ఆకాశం నుంచి ఆవ తలకి ఈ ఆకాశం పంచభూతాలలో భాగమైనటువంటి ఆకాశము వాతావరణము మన అందుబాటులో ప్రాణవాయు ప్రసారం ఉన్నంత వరకు మనం చెప్పుకుంటున్నామో దానిని ఆకాశము విజ్ఞాన వ్యవస్థ కూడా చాలా రకాలైనటువంటి వాతావరణ విభజనను చేసింది ప్రోగోస్పీరు అయిన కాబట్టికల్ రీజియన్ ఏదైతే ప్రాణవాయు ప్రసారం ఉన్నంత వరకు ఉన్న దానిని మాత్రమే మనం ఆకాశంగా లెక్కడిస్తున్నాం దాని అవసరం ఉన్నదంతా కూడా పంచీకృతమైన సృష్టి అంతా ఈ పంచభూతాలు ఆకాశము అగ్ని వాయువు జలము పృథివి ఈ ఐదు భూతములు కూడా ఒకదానితో ఒకటి సగం సగం ప్రపంచీకృతములుగా ఉండిపోయి మిగిలిన సగములన్నీ ఒకదానితో ఒకటి సంయోజన వియోజనాలు ఉన్నారు అంటే ఒకటి బై ఎనిమిది ఒకటి బై ఎనిమిది ఒకటి గోణకాలు అన్ని ఆ ఇంద్రియాలు గోణకాలు సృష్టిలో మళ్ళా శబ్దస్పతి బుద్ధి వికాసం వ్యాపకం చేసి బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అతీతముగా చీకరణ మూలమున శ్రోत्रादिकోళకము ఏర్పడుచున్నది పంచభూతములు పరస్పర కలయిక వలన ఇంద్రియములు ఏర్పడుచున్నది కారణము సూక్ష్మంగాను కార్యము తూలంగాను ముండున గదా ఆవ్యక్తము గోచరము కానటువంటి పృథివీ అన్నిటికన్నా స్థూలతత్వము స్థూల తత్వముల నుండి సూక్ష్మము సూక్ష్మతరము నుండి సూక్ష్మత్వము సమము అయిన తత్వములను గ్రహించునటులా చేయుటకే ఈ విధముగా వర్ణింపబడినది అష్ట ప్రకృతులతో కూడిన ఈ శరీరమునందులైన గోడకముల నుండి ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైన అవ్యర్థతత్వము వరకు విచారించు వెళ్ళినచ్చో అష్ట ప్రకృతులు కావల నుండి ప్రత్యేగాత్మను తెలుసుకొని విధానాలను వర్ణింపబడినది అష్ట ఆవల నుండి ప్రత్యేకాత్మను తెలుసుకుని విధానం సరిగ్గా తెలుగు ఒకదానికంటే ఒకటి మరొకటి సూక్ష్మైనటువంటి పద్ధతిని విచారణ చేయడం మనం ప్రత్యేగాత్మను తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము ఈ తత్వ విచారణకి ప్రధానమైనటువంటి లక్ష్యం ప్రత్యేగాత్మ పరమాత్మ ప్రత్యేగాత్మను తెలియడం ద్వారానే పరమాత్మ తెలుసుకోగలుగుతాము ఆత్మ సాక్షాత్కార జానం ద్వారానే పరమాత్మ తెలుసుకోగలుగుతాము అష్ట ప్రకృతుల గురించి గందలు చెప్తున్నారు అనమాట అష్ట ప్రకృతులు అంటే ప్రకృతి ఎనిమిది విధములుగా ఉన్నది పంచభూతం ఎనిమిది నా మాయా శక్తి ఎనిమిది విధములుగా ఉన్నది అని భగవద్గీతలో స్పష్టంగా చెబుతాను భిన్నా ప్రకృతి రష్ట అని స్పష్టంగా చెప్తున్నా కాబట్టి ఈ అష్ట ప్రకృతులన్నీ దాటాలి అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి విధానం అంతా కూడా ఈ ఎనిమిదిలోనూ ఉన్నది అంటే పంచభూతాలలో అంతా వ్యాపకంగా ఉన్నది ఈ పంచభూతాలని ఈ రకంగా కలిపినటువంటి శక్తి ఏమిటంటే త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తి వాస్తవానికి ఉన్నదా ఎత్తి చూపెట్టమంటే ఎక్కడా చూపెట్టం కానీ లేదా అంటే అది లేకపోతే ఒకదానిదే ఒకటి సంబంధపడటం ఈ రకంగా అంతర్లీనంగా పనిచేస్తూ అన్నింటినీ కలుపుతూ అన్నింటినీ వ్యవహరింపజేస్తూ ప్రభావశీలమై ఉంటూ వాస్తవికంగా లేనిది అయినటువంటిది ఏదే ఉన్నదో ఆ రకంగా తమలు మనస్సు బుద్ధి అహంకారం ఎనిమిది తత్వములను ఒకదానితో ఒకటి సంయోజనీయత పండిస్తూ అవస్థాత్రయానుభూతులను కలిగిస్తూ కాలత్రయ అనుభూతులను కలిగిస్తూ పరిణమింపజేస్తూ బాల్యవన కౌమార వృద్ధాప్యములను కలిగిస్తూ జరామరణ చక్రమునందు పరిభ్రమింపజేస్తున్నటువంటిదంతా కూడా ప్రకృతి తత్వమే కాబట్టి ఈ అధిగమించాలి అంటే మానవునికి ఉన్నటువంటి ఒకే ఒక తరుణోపాయం ప్రత్యేగాత్మ దీనికి అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపమైనటువంటి సర్వసాక్షి అయినటువంటి ఏదైతే కార్యకారణములకు అవతల ఉన్నటువంటి సాక్షి స్వరూపం సాక్షి స్వరూపమును గుర్తిరగడమే మానవుడుకు ఉన్నటువంటి తరుణోపాయము కాబట్టి కార్యమేమో స్థూలంగా కనబడుతోంది కారణమేమో వ్యవహరించాడు ఈ అమ్మాయి ఇలా ఉండదే ఇలా ఎందుకు వ్యవహరించింది అనేటటువంటి కార్యాన్ని విచారణ చేస్తే కారణ స్వరూపమైనటువంటి సూక్ష్మమైనటువంటి స్వభావం తెలుస్తుంది అది సూక్ష్మమైనటువంటి స్వభావం తెలిసినప్పటికీ ప్రకృతిలో భాగమే కదా ఈ అష్ట ప్రకృతులలో భాగమే కదా మనసు బుద్ధి అహంకారంలో భాగమే కదా కాబట్టి దానిని దాటినటువంటి ప్రత్యేక ఆత్మస్థితి ఎవరైతే వివేకం చేత విచారణ చేత విజ్ఞానం చేత దాటగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ ప్రత్యేక ఆత్మస్థితిని తెలుసుకోగలుగుతున్నారు అదే కారణస్థితులను దాటాలి కారణ శరీరాన్ని దాటాలి కారణ అవస్థను దాటాలి కాటి దుర్యంలో ప్రవేశించి దుర్యను ఇష్టగలిగి ఎవరైతే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని ఈ తత్వ విచారణను ఎలా చేయవచ్చు అనేటటువంటి సాంఖ్య విచారణకి కొనాలు కల్పిస్తున్నాడు ఈ కొనాలి చక్కగా రాబోయే దాంట్లో వివరిస్తున్నాడు అయితే మనం ఈ సాంఖ్య విచారణలో ప్రధానంగా పంచీకరణ ద్వారా పెండాండ పంచీకరణ ద్వారా ఇంద్రియ వ్యవహారం జరుగుతుంది అలాగే వాళ్ళక వ్యవహారం ఎలా జరుగుతుంది అలాగే శక్తి వ్యవహారం అలాగే వాటన్నిటికీ సాక్షిగా ఉండటం ఎట్లాగా వాటిని నిరసించడం ఎట్లాగా అపంచీకృత భాగములను తెలుసుకోవడం ఎట్లాగా వాటి వ్యవహార స్థితి తెలుసుకోవడం ఎట్లాగా అధిష్టాన దేవతా పద్ధతి తెలుసుకోవడం ఎట్లాగా ఆశ్రయ పద్ధతిని తెలుసుకోవడం ఎట్లాగా ఈ రకమైనటువంటి విచారణ క్రమములన్నీ రెండా బ్రహ్మాండ పంచీకరణలలో స్పష్టముగా తెలియజే ప్రతి ఒక్కరూ ఈ సాంఖ్య విచారణ శైలిని అందిపుచ్చుకోవడం అవసరం తద్వారా ప్రతి ఒక్కరు ప్రత్యేకత్మను తెలుసుకునేటటువంటి అవకాశం ఏర్పడుతుంది ఈ రకంగా సాంఖ్య విచారణ క్రమాన్ని యమధర్మరాజు నచుకే నుండి బోధించేటటువంటి ఉపక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు a uh -huh. అదే yeah,